కట్టని తేరు కొంక కిందయినా పారీ వెర్రవీగుచు తీసిని వేడుకతో జీవుడు సరిపిరుదే రెండు జంట బండి కండ్లు చరవితో పాదాలు చాపునొగలు గరిమచూపులు రెండు గట్టిన పగ్గములు తొరయై దేహరథముతోలిపోజీవుడు పంచమహాభూతములు పంచవన్నె కోకలు పంచల చేతులు రెండు బలుటెక్కేలు మించైన శిరసే మీదనున్న శిఖరము పంచేంద్రియరథము పరపీపో జీవుడు పాపపుణ్యములు రెండు పక్కనున్న చీలలు తోపుల అన్నపానాలు దొబ్బు తెడ్లు ఏపున శ్రీవెంకటేశుడెక్కి వీధులనే గగా కాపాడి నరరథము గడపీబోజీవుడు